సకలమైన వారికి సహజమిది అకటా ఎట్టు కల్పించి ఆడించేవు దేవుడా తనియక వరుల చక్కదనమే తూచుగాని తన భావము తనకు తలపుగాదు కొనిపియవనపు శుద్ధులే చెప్పుగాని కొనిగి తన వయసు పోవుట తెలియదు తారు పాషాణబుద్ధులు దైవముపై పెట్టుగాని ఈ రీతిని తన దేహమించుకొనడు పొరిలోని మాటలల్లా ఒగ్గడించబోవుగాని కారణపు తన జన్మ కథలు తడవడు వేడుకతో నిక్షేపాలు పెదకకోరుగాని ఆడనే ఆత్మ నిక్షేపమది వల్లడు పేడక శ్రీవేంకటేశలయనీదాసులకు తోడదోడ తోడై రక్షింతువు